కీర్తన నూట నలభై ఒకటి కోరుదునా మదిన నిశము గుణాధరు నిర్గుణు కృష్ణుని నారాయణు విశ్వంబరు నవనీతారు కుండలిమణిమయూషణు కువలయదళవర్ణాంగునిన్ అండజపతి వాహనునిన్ అగణిత భవహరుని మండన చోద నిండు మాలాంకృతవక్షుని నిండుకృపాంబుదిచంద్రుని నిత్యానందు ఆగమపుంజ పదార్థుని ఆపస్సంభూతుని నాగేంద్రాయతల్పూని నానాకల్పూనుని సాగబ్రహ్మయాక్షుని సంతతగ విలో వాగశ్వర సంస్తోత్రుని వైకుంఠోత్తముని కుంకుమ వసంతకాముని గోపాంగనకూచలిప్తుని శంకర సతిమణినుతుని సర్వాత్ముని సముని శంకనినాదమృదంగుని చక్రాయుదవేదీప్తుని వేంకటిరినిజవాసుని విభవ సదాయిని